కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై ఏడు నీకు నీ సహజమిది నాకునా సహజమిది ఏకడా నీవే నిరహేతుకబంధుడవు నీ నిన్ను దలచినా నెరినిన్ను మరచినా పూని నా అంతరాత్మవై ఉండకపోవు పూని నిన్ను పూజించినా పూజించకుండినాను కానీలే ఈశ్వరుడవు కాకమానవు ఇట్టె నేనడిగినా ఏమీ అడగకుండినా జట్టిగా నీవు రక్షించక మానవు తొట్టి నిన్ను దగ్గరినా దూరమున నుండి నాను పుట్టించి నీ గర్భములో బొదిలించకుండవు భావించి నీకు మ్రొక్కినా పరాకై మానినా నేవి చూచినా నీవైక బాయవు శ్రీవేంకటేశుడ నీవే చింతాయకుడవు కావించేటి నా ఉద్యోగములేమి బాతి